కీర్తన సంఖ్య ఐదు వందల ఇరవై రాముడు లోకాభిరాముడు దయించగాను భూమిలో వాల్మీకి పుణ్యమెల్లా దక్కేను తటుకన తలపై బోయ కర్మము కుటిల శూర్ఫనక ముక్కున బండెను కున దగే దైత్య భామల మెడతాళ్ళు మఠమాయ దైత్యులకు మరి నూరు నిండేను తరిగె రావణ పూర్వ తపముల యాయుష్యము ఖరదూషణాదులకు కాలము దీరే గరిమలంకకు నవగ్రహములు భేదించే చిరుల నింద్రజిత్తాకు చిని గెనంతటను పొరి కుంభకర్ణునికి పుట్టిన దినము వచ్చే మరలి గండము గండముదాకే మండోదరికి పరగె నయోధ్యకు భాగ్యములు ఫలించే చిరమై శ్రీ వెంకటేశు చేతలెల్లా దక్కెను